స్తోత్రం నాయన ప్రభా అయితే మా ప్రభా దేవా పాములకు వేళ స్తోత్రాలు దేవ ఈ మధ్యకాల సమయంలో దేవాయస్మ ప్రభా ఇద్దరు ముగ్గురు కూడిన మా ప్రభ దేవాలో ఉండి దేవాయస్మ ప్రతి ఒక్క పాటలలో దేవాయస్ మహప్రభా వాక్యంలో ప్రతి ఒక్క ప్రార్థనలో మాత్రడున్న దాన్ని స్తోత్రం మా ప్రభా మీకే గణత ప్రభావం చెల్లైన మా ప్రతి ఒక్క చిరు కృష్ణను గర్దించిన దాన్ని బట్టి స్తోత్రం మా ఎంతో మంది దేవాయస్య మా ప్రభా ధన్యత లేక కొట్టుకుని పోతున్నారు మా ప్రభా మాకు ధన్యత ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రం మా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాయస్మ్రభ ప్రతి ఒక్క చికిత్స క్రీస్తును గద్దించిన దాన్ని బట్టి స్తోత్రం మా ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడ్డలుగా ఉంటాను సాయం చండి దేవా దేవాయశ్ మరి ఆన్లైన్ ట్రేడ్ లో దేవాయస్ మా ప్రభావం ఎంతగానో దేవ బలపరిచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రతి ఒక్క ఈవ్ ను బట్టి స్తోత్రం మా మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవ దేవాయస్మర ఆరంభం నుంచి అంత వరకు మా హృదయాల్లో మీరు దేవాయస్మ ప్రభా ఈ ప్రార్థనని పాఠాలని దేవ వాక్యంని దేవ మీ చేతిలో అప్పగిస్తున్నా మా ప్రభా ప్రత్యేక దాంట్లో సఫలత చేస్తారని త్వరగా రాబోతున్న నైస్ క్రిస్ తండ్రి ఆమెన్ నడిపిస్తాడు నా దేవుడు వినవడి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట అడుగులు తడబడినా అలసట పైబడిన చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలు చెప్పి చేపట్టి తట్టి चक्कनिया लोचनि चपे नडी पिस्तादु आदेगुगु शमलो नैना ननु विडुवेदु अंधकारमि दारि मोसिना निंदले ननु क्रुंगदे सिना अंधकारमि 바리모세나 निन्दलेननु क्रुङ्गदेसिरा तनचित्तं अचूताडु गम्यं वरकु ननु चेर्छुताडु तनचित्तं नरवे अचूताडु गम्यं वरकु నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు క్షమలోనైనా నన్ను విడువడు కష్టాల కూలిమి కాల్ వేసిన సోకాలు గుండెను చీంచి వేసిన కష్టాల కూలిమి కాల్చి వేసిన శోకాలు గుండెను చీచివసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు na devuru shamaluna ina nanu viduvadu na kunnakalimi karigi poina nayukka balimi tarigi poina na kunnakalimi karigi poina nayukka balimi tarigi poina గమ్యం వరకు నను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు క్షమలోనైనా నన్ను విడువడుస్తు నడిపించు నానా నడిసాంద్రమునేవా నవజీవనమాగమునా జన్మ తింప నరి చున జీవితీరమునాప జయరము నలిగి నా నా హృదయమును నడి పించుములుతున్నకు నాత్మ విరూయా నా దీక్ష ఫలిబ నా నా వలు కలిరు నో నాకు నడిపించు రాత్రంతయు రాత్రాంతయుమ రాలేదు ప్రభు జయము రాహదారులు వేదకినో రాదాయను ప్రతిఫలము Rākṣeṇču nī sīlūvā Rāmanīya nū sūlalū Rathānālā nū vedakūtālū Rājillu nā pđđavā Nāđitīnču nā nāvā ఆత్మాపణ చేయక ఏ ఆశితి చలిమి అహం ప్రేమీ చునే అరసి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే వేద నిరా ఆధ్యాత్మిక లేవా ప్రభు మార్గము విడచితిని ప్రార్థి बुवा के मोहर लिखनी कलाम तुम्हारा सीते प्राण कण कणल वो पावे हमकों पोंदी ऐनो नै सो पाटिं सुनी माता रे सुना सो कहे नहल मोहन सो सुना इन तुम जयतु तन जय जय करवा देव देव शिव शिव हेलो నా వతుకు లో లో పిని అర్పణగా లోకేమయాడి పించున ప్రభు యుని శుడన ప్రభు ప్రేమలు పాదుకుని ప్రకటి లోములో పరిశుద్ధుని ప్రేమ కథ ప్రాణాత్మ పరిపూర్ణ సమాపణతో ప్రాణాంబును ప్రభు కరకు ప్రణార్పణము చే नृपिन् चुनाना नाजीत तीरमुना नपजय भरमुना नलिगिन नहुदयमुनो नृपिन् चुमुलो तुनको आत्मविरभुया దీక్ష ఫలిం పా నావకాలు నాచిను నడించు నావా నడి సాంగు నేవా నవ జీవనమాగమునా ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రోభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడానికి వణాలి సయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రోభా సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్న నీకు ఎంతో వందాలు ఇస్తాయా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి మీ కృప వెంబడి కృప మాకు అనుగరించినారు అనేక ప్రాంతాల్లో నడిపించినారు ప్రతి విషయంలోనైనా మీ కృప అనుగరించినందుక నీకు ఎంతో వందాలు ఇస్తాయా భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం అయినా మీరు సంబంధించిన ప్రతి సూచనలు మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ప్రవ్వ ఈ లోకంలో మేము ఒక పని కొరకు మమ్మల్ని ఈ లోకంలో తీసుకొచ్చినారు ప్రవ్వ అది మేము ముగించుకొని ప్రవ్వా ఒక అనొక మీ సన్నిధిలో మేము ఉండాలా ప్రవ్వా ఈ లోకంలో ప్రవ్వా ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవోపడమ్మం ఎక్కడ చూసినా ప్రవ్వా అంత భయంకరంగా ఉంది పరిస్థితులైనా ఎందుకంటే ప్రవ్వా మీరు ఆకడ సంబంధించిన విషయాల్లో ప్రవ్వా అక్రమం విస్తరిస్తుంది అనేకులు ప్రేమ చల్లారిపోతాయి అన్నారు ఈ రోజు ప్రపంచం ఉంది ప్రవ్వా కాబట్టి మేమటుకు ప్రవ్వా ఆ కలువరి సిల్లునైనా మీరు చూపించిన ప్రేమను మేము పొందుకున్నాం ప్రవ్వా మీరు మా కొరకు అంతగా ప్రేమించి మీ ప్రేమ చేత మీరు మమ్మల్ని బ్రతికింపజేసినారు ఆ సిల్వ ప్రేమను మేము ఎప్పుడు కూడా మర్చిపోతుంది ప్రవ్వా మా జీవిత ఆ రీతిగానే ప్రవ్వా ఆ ప్రేమను ప్రవ్వా మనుషులకు మేము పంచాలా ఆ ప్రేమను మనుషులకు మేము చూపించాలా ప్రవ్వా ఆ రీతిగా ప్రవ్వ నైనా మేము ప్రయాస మీరు మాకు సహాయకులు నడిపించండి మీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది ప్రవ్వా చీకటి చోట్ల వెలగాలని ప్రవ్వా ఈ లోకంలో మమ్మల్ని వెలుగుగా పెట్టినారు కాబట్టి మేము వెలగాల అనేకులను వెలిగించాలా చీకటిలో ఉన్న జనులను గొప్ప వెలుగులోకి మేము నడిపించాలా సహాయపడండి గొప్ప దేవ మీరే మాతో మాట్లాడమని ప్రార్థిష్టం మమ్మల్ని బలపరచండి మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి మా హృదయాలు సరి చేయండి వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరం ఏంటే ప్రవ్వా వాటి నుంచి మాకు విడుదల తెచ్చండి వాటిని మీ కనికిరం పొందాలా మీ కృపలో మేము జీవించాలా ప్రవ్వా పరిశుద్ధతో నిండు మరుస్తూ నేను సేవించే పిల్లలుగా మీ వాక్యం మేము ధ్యానిస్తానుగా ప్రవ్వా మీ నడిపింపు మా కనిగిరించి నీ నామాన్ని మైమి తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆ మేన్ మతైస్సు వార్తల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము ఈ వాక్యము మనం ఎప్పుడు ధ్యానించింది కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎలాంటి జీవితము మనము ఈ లోకంలో ప్రభు కొరకు జీవించాలా అనే విషయము మన ప్రభు అది జ్ఞాపకం చేస్తున్నాడు పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన వరకు ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ప్రభుకొరికి ఏం చేసిండ్రు ఎలాంటి జీవితం వాళ్ళు కాలం ముగించక ముందు కాబట్టి చివరి అంతములందు యుగాంతములందు మనం కూడా బహు జాగ్రత్త కలిగి ప్రభు కొరకు మనం జీవించాలా లేకపోతే ఖచ్చితంగా మోసపోయ అవకాశం ఉంటుంది కాబట్టి పత్తి విషయంలో మనము మోసపోకుండా జాగ్రత్తగా మనము మనం జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలా ఎందుకంటే ఒక దశలో మనము చీకట్లో ఉన్న కానీ ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ప్రభు మనల్ని నడిపించిండు కాబట్టి ప్రతి దశలో మనము జాగర్తగా మనము ఆ యొక్క విధానాలు మనం పాటించాలనే విషయము మనం బహు జాగర్తగా ఉండాలా ఎందుకంటే చూడండి ఒక వాక్యం మనం చూస్తున్నాము హిమోదికి రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఈమోదికి రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ పత్రిక మొదటి రెండో అధ్యాయం మొదటి వచ్చాను తిమోతి రాసిన రెండో రెండో పత్రిక రెండో అధ్యాయం నా కుమారుడ క్రీస్తు ఏస్తునందున్న కృపచేత బలవంతుడవ కమ్ము చూడండి నా కుమారుడ అంటున్నాడు సంబోధిస్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు పౌలు త్రిమూర్తి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆత్మీయ దశలో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఆయనలో ఉండి నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము కాబట్టి ఏసు ప్రభులేని కృప ఉంది ఈ లోకంలో ఎక్కడ కృప లేదు ఆయన ఎందు కృప చేత మన బలవంతులుగా తయారు కావాలా కృప అంటే ఏందంటే మన పాపంలో వల్ల శిక్ష రావాలి మనకి కానీ కృప ఏందంటే ప్రేమించటం కనికరం చూపించటం నేను దేవుడు అంతగా ప్రేమించిండు ఆయన కృప కృప లేకుంటే మనం ఎప్పుడు చనిపోవాలి ఆయన కృప లేకుంటే ఒక క్షణం కూడా మనం బ్రతకలేం అందుకు మనం అన అడగల ప్రతిదిన ప్రవ్వా నీ కృప నాకు అనుగ్రహించే అని ఎందుకంటే ఆయన కృప లేకుంటే ఒక క్షణం కూడా మనం బ్రతకలేం కాబట్టి ఆ కృపలో మనం బలవంతులుగా తయారు కావాలా చూడండి కృప ఉంది కానీ బలవంతులుగా ఉండాలంటే రెండు విధాలు చూస్తున్నాం మనం ఇక్కడ కృప ఉంది నా మీదని ఉండేది కాదు కానీ ఆ కృపలో బలవంతులు కావాలా ఎందుకంటే నువ్వు బలవంతులుగా కాకపోతే నువ్వు ఆయన కొరకు జీవించలేవు అని ఉంది వాక్యం అక్కడ చూడండి ఎందుకంటే చూడండి నీవు అనేక సాక్షలు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించటకు చూడండి అంటే ఎందుకు బలవంతులు గుణమని చెప్తున్నా అంటే నువ్వు అనేక సాక్షులు ఎదుట అంటే ఎంతోమంది సాక్షులు ఈ లోకంలో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఎదుట నిన్ను నా చూడండి ఇక్కడ నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వలన సంగతులు బోధించాలంట అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎంతో మంది సాక్షులు ఉన్నారు ఈ లోకంలో ఎంతో మంది దేవుని బిడలున్నారు ఈ లోకంలో కానీ ఇక్కడ ఏం చెప్తున్న ఇది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నా వలని వినిన సంగతులు అనేకులకు నువ్వు బోధించాలంట ఇప్పుడు అక్కడ సాక్ష్యం చె ఉంటే వాళ్ళకు కొత్తగా బోధించేది ఏంటి మన అట్ట ధ్యానించాల వాక్యం చూడండి ఒక వ్యక్తునుడు ఎంతో సాక్షి సమూహం ఉంది అక్కడ సాక్షులు ఉన్నారు కానీ తిమో తో పరుగులు అంటున్నాడు నువ్వు నా వల్ల విన్న సంగతులు అనేకులకు నువ్వు బోధించాలా అనేక సాక్షులతో బోధించడం అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు సాక్ష్యం చెప్పి వాళ్ళే సాక్షి కదా సాక్షిగా కానీ వాళ్ళకు బోధించేది ఏంది మనం అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ సాక్ష్యం ఎట్లా ఉంది దేవుడు ఎందుకు నిన్ను బోధించమన్నాడు వాళ్ళందరికీ అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఇదంతా మతపరమైన జీవితం సగం సత్యం సగం అబద్ధం జీవితం కాబట్టి ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు ప్రభు కొరికి ఈ లోకంలో అది మనకు గుర్తించాలా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నావు మనం ప్రభు గురించి అనేకులు వాళ్ళ గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ ఉంటారు దేవుడు మా జీవితంలో అది చేసిండు ఇది చేసిండని కానీ ఆయన ఏం చేయలేదా జీవితంలో కాబట్టి ఎలాంటి సాక్ష్యం పంచుకుంటున్నాం ఈ లోకంలో దేవుడు ఇన్నొక సాక్షిగా పెట్టిండు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడాన్ని పెట్టిండు కాబట్టి అలాంటి సాక్ష్యము మనం ఇస్తున్నామా ఒకవేళ ఇవ్వకపోతే ఈ తిమోతిని ఎందుకు పంపిస్తున్నా అక్కడ సాక్షులు వాళ్ళకి బోధించడానికంటే వాళ్ళు సాక్షిగా ఉండలేరు కాబట్టి బోధిస్తున్నారు అని అర్థం ఈ లోకంలో ఎంతో మంది దేవుని ఉన్నారు ఎంతో మంది ఉన్నారు పీపుల్ ఎంతో ఉన్నారు వాళ్ళు ప్రభు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నరా యేసు ప్రభు ఎందుకు వచ్చింది ఈ లోకానికి ఆ ఎందుకు నీ పాపముల కొరకు వచ్చింది ఆయన నీ నీ పాపముల కొరకు ఆయన భరించిన సెలువు మీద నువ్వు ఆయన మరణించకపోతే నీకు నీకు రక్షణ లేదు కాబట్టి ఈ రాత్రి నువ్వు చనిపోతే నీ జీవితం ఎక్కడ పోతుంది అని చెప్పి చెప్పటమే ఆయన ఎందుకు వచ్చిండు ఆయన ఎందుకు పుట్టిండు ఆయన ఎందుకు చనిపోయిండు ఎందుకు సమాధి చేయబడ్డు ఎందుకు తిరిగి లేచిండు ఈరోజు నీ మధ్యలో నా మధ్యలో ఎందుకున్నాడు ఇవన్నీ చెప్పటా చెప్పాలా ఇది చెప్పలేదు ఈరోజు రక్షణ సందేశమే లేదు ఏదో వాక్యం చెప్పుకొని వెళ్ళిపోతా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని రక్షణ నడిపించాలని నువ్వు రక్షణ సందేశాన్ని ప్రకటించాలా పైగా నీ బోధలో ఉన్నవాళ్ళు నీ సంఘాలు ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు ఆ రక్షణ స్వార్త ప్రకటించే వారి లాగా నువ్వు తయారు ఇది చాలా ముఖ్యమైనది కదా తర్వాత నువ్వు ఆత్మలో ఎదిగకుంది నీకు అన్ని విషయాలు బయలుపరచబడతాయి మొదటి మెట్టింది రక్షణ అనుభవం కదా ఆ అనుభవం ఉన్నప్పుడే అది నువ్వులోకి వచ్చినప్పుడే అప్పుడు ఆయన అధికారము ఆయన శక్తి నీలో వచ్చినప్పుడు అప్పుడు నువ్వు సంపూర్ణలోకి పోతూ ఉంటావు అప్పుడు అనేకమంది విషయాలు నీకు బయలుపరచబడుతుంటే గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటా ఉంటావు అది సెకండ్రీ కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రక్షింపబడ్డ మనము ఏం చేయాల ఇతరులని రక్షణ సందేశాన్ని ప్రకటించే వాళ్ళని ప్రభుత్వం ఎంత నడిపించాలా నువ్వు ఉద్యోగంలో చేసుకున్న చెన కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ లోకంలో కానీ చిన్న చిన్న సమయంలోనే కొంత సమయంలోనే సువార్త చెప్పొచ్చు చూడండి కాబట్టి ఇది మనం నేర్చుకోవాలా తరచుగా ఎందుకంటే ఈ లోకంలో సువార్త చెప్పడం అయిపోయింది ఎప్పుడు అంత ఏముంది అక్కడ అంత ఒకరి మీద ఒకరు యూట్యూబ్ లో అది చూస్తే అంత భయంకరంగా ఉంటుంది అవన్నీ మనకు అవసరం లేదు నీ నిన్ను వాళ్ళు ప్రేమించమని వాక్యం చెప్తుంది ఎదుటి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటే మనం ఎప్పుడు వాళ్ళకు సువార్త చెప్తాం వాళ్ళు వినాలని అంటే నువ్వు అంటున్నావు కానీ వాళ్ళు కూడా వినాలి కదా అందుకోసం కదా నిన్ను నన్ను దేవుడు పెట్టి నీ లోకంలో ఇక్కడ అదే ఉంది కదా అనేక సాక్షులు ఎదుట ఎంతో మంది సాక్షులు ఉన్నారు అక్కడ నీ మధ్యలో కూడా ఎంతో సాక్షులు ఉన్నారు వాళ్ళు ఎదుట ఏం చేయాల నా వలన వినే సంగతి అంటే దేవుని వల్ల నువ్వేం నేర్చుకున్నావు అంటే వాళ్ళకి నేర్పిలేదా దేవుడు నీకేం స్పెషల్ గా నేర్పించిండ దేవుడు అందరికి నేర్పించిండు కానీ వాళ్ళు చెప్పిన పని చేస్తలేరు అందుకు వాళ్ళ వల్ల చెప్పుకుంటూ వాళ్ళే చెప్పుకుంటూ వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటూ ఆర్ కానీ నువ్వు చేయాల్సిన పని ఏందో తెలుసా నువ్వు దేవుని నుంచి నేర్చుకున్న విషయాలన్నిటినీ బోధించటకు ఇతరులకు బోధించటకు తర్వాత బోధించాలి ఫస్ట్ తర్వాత సామర్థ్యం నమ్మకమైన మనుషులను అప్పగింపు చూడండి అంతమంది సాక్ష్యం సమూహంలో సామర్థ్యం నమ్మకమైన మనుషులు ఎవరున్నారో నేను గుర్తించాలా నీ సేవలో మనం గుర్తించాలా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలా గుర్తించి వాళ్ళకి అప్పజెప్పాలంట చూడండి అంటే ఒక దేవుని సేవకుడికి దేవుడు ఎలాంటి భారం ఇచ్చిండు గుట్టిగా వర్షం చేసుకుని పోయేది కాదు కదా అనేకులను నువ్వు ప్రభువు నుంచి నేర్చుకున్న ఆ విషయాలు ఇతరులకు బోధించి తర్వాత వాళ్ళ సామర్థ్యం గల వాళ్ళు ఏర్పరిచి ప్రభువులో బలపరిచేవాడే వాళ్ళు వాళ్ళకు నువ్వు అప్పచెప్పాలంట అప్పగింపుమని ఉందా లేదా అంటే నీ నుంచి వాళ్ళకు పోవాలన్న విషయం అనట్టు అది మనలోనే పెట్టుకుంటే రక్షణ పొందినము మనం భాంసం పొందినము పరశుధాత్మ అభిషేకం పొందుకున్నాము తర్వాత కృపవరాలు మనకు ఉన్నాయి కానీ అవి మనలోని పెట్టుకుంటే ఇతరులకు ఎట్లా మనం చేయగలం మంచం కొంచెం కింద దీపం పెట్టినట్టే నువ్వు వెలుగు ఇతరులకు వెలగాలి కదా అనేక జీవితాలు ఈరోజు ఆరిపోయినాయి ఆరిపోయిన జీవితాలు అనేకులు ఒకప్పుడు వెలిగింపబడ్డ వాళ్ళు ఈ రోజు ఆరిపోయిన జీవితాలు ఉన్నాయి కానీ నువ్వు వెలిగించాలా నువ్వు వెలిగింపబడ్డవాడు ఏం చేయాలా ఇతరులను వెలిగించాలా కాబట్టి నాకు ఒక విషయం జ్ఞాపకం ఉంది ఏంటంటే మేము అప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మేము అప్పుడు ఒక ఇటుక బట్టల దగ్గర పని చేసేవాళ్ళు మా నాన్న వాళ్ళు నేను చిన్నగా ఉండేటోన్నప్పుడు అయితే పది సంవత్సరాల వయసు ఉంటుంది నాకు అప్పుడు చదువుకోపోతే నన్ను కొట్టి తీసుకెళ్ళినారు పని చేపిస్తాను అని చెప్పి భయంకరమైన చలికాలంలో స్టార్ట్ అవుతుంది ఇటుకలు చేసే పని భయంకరంగా ఉంది చలి ఆ టైంలో పొద్దున్న వేసి మంచులో పోయి ఆ మట్టి పిడకలుగా చేసి ఆ మట్టి మొత్తం వేసి అంత భయంకరంగా పని చేపించారు నా చేత మా నాన్న చదువుకోమని చదువుకోలేదని అయితే అక్కడ నేను ఒక విషయం గమనించింది ఏంటంటే ఆ ఇటుక బట్టిలు కాలుస్తారు కదా ఒక ఇటుకబట్టికి కనీసం ఒక వంద నూట పొయ్యిలు ఉంటాయి చుట్టూ పొయ్యిలు ఉంటాయి దాంట్లో బొగ్గు వేడ్చేసి ఏదేదో పెట్టేసి ఇటుకలు వేడ్చేసి మొత్తం లెవల్గా వేచేసినాక అప్పుడు ఏం చేస్తాడు అంటే పొయ్యిలో గ్యాస్ లోనే ఏదో డీజిల్ ఏదో పోసేసిన తర్వాత ఒక పెద్ద కాగడ తీసుకుంటాడు ఆయన పెద్ద కాగడ తీసుకొని దానికి గ్యాస్ పోసేసి నిప్పంటిస్తాడు ఒక కాగడా అంటే ఒక కాడ అని తెలుసు కదా వచ్చే కట్టె కట్టేస్తే వెలుగుతూ ఉంటుంది చూడండి దివిటీ లాగా అయితే ఆ కాగడ కట్టేసి దానికి ఏం చేస్తారంటే అయినా ఒక కాగడ వెలిగించబడింది ఒక్క ఒక్కడే తీసుకున్నాడు కాగడ ఒక కాగడ తీసుకుని ఏం చేస్తాను నేను చూసిన బాగా పత్తి పొయ్యిని ఇటు వెలిగించుకుంటా పోతాడు చుట్టూ తిరుగుతుంది దాని చుట్టూ ఆ బట్టి చుట్టూ తిరుగుతుంది అన్నట్టు ఆ బట్టి చుట్టూ తిరిగిన తర్వాత ఒక దివిటితో అన్ని వెలిగించుకుంటా పోతాడు పొయ్యిలన్నీ చుట్టూ వెలుగుతూ ఉంటాయి వెలిగిన తర్వాత ఒక్క దివిటి అన్ని అన్ని పొయ్యిలు వెలిగించింది అప్పుడు ఏం చేసింది ఆ బట్టి మొత్తం అవన్నీ మండుతా ఉన్నాయి ఒక్క నిమిషం చూడండి ఒక్క పొయ్యి ఒక్క దివిటితోని ఏం చేసిండు ఆ బట్టి ఆ ఇటుకల బట్టి చుట్టూ ఉన్న పొయ్యి మొత్తం వెలిగించి మొత్తాన్ని మండి అక్కడ కూడా ఒక ఆత్మీయ సత్యం ఉంది అక్కడ ఇటుకలు ఒక ఆత్మీయ ఆత్మీయ సత్యంలో అర్థం చేసుకుంటే ఇటుకలు కూడా గోడ కట్టేదానికి ఇటుకలు ఉపయోగిస్తారు అయితే పత్తి ఒక ఇటుక ఒక మనిషికి ఒక ఒక మనిషికి సాదృశ్యంగా ఉంటుంది ఒక గోడ కట్టాలంటే గోడ మనుషులకు సాదృశ్యం కాబట్టి పత్తి కట్టడము కరెక్ట్గా కట్టబడాలంటే ఇటుకతో ఇటుకలు ఇటుకలతోని ఇటుకలతోని కట్టబడతాది గోడ అయితే ఆ ఇటుకలు పచ్చిగున్నాయి పచ్చిగున్నాయి ఇటు ఫస్ట్ మట్టితో తయారు చేస్తారు మంచి మట్టితో తయారు చేసి ఏం చేస్తారు అట్లనే పెట్టేస్తే అంటే అవన్నీ ఏం చేస్తాయి అంటే మొత్తం కారిపోయి కరిగిపోతాయి మొత్తం కాబట్టి ఇప్పుడు ఆత్మదశలు అర్థం చేసుకోవాలా పచ్చిగున్న ఇటుకలు ఏం చేయాలంటే అవి కాల్చబడాల అంటే అవి బట్టిలాగా పేర్చున్న తర్వాత వాటిని అగ్నితో మండింపు అగ్నితో కాల్చబడ్డప్పుడు ఏమైందంటే అవి మంచిగా కాల్చబడిన తర్వాత అప్పుడు స్ట్రాంగ్గా తయారైతేనట్టు అప్పుడు ఆ ఇటుకలు ఆ ఇటుకలు వర్షం పడ్డా అయితే ఆ ఇటుకలు కూడా ఏమవుతుందంటే అవన్నీ కాల్చబడిన తర్వాత అవి నీళ్ళల్లో వేస్తే మళ్ళీ ఇటుకల్లో ఇల్లు కట్టేప్పుడు ఏం చేస్తా అంటే నీళ్ళల్లో వేస్తే బాగా నానుపుతారు నానిపి అప్పుడు గోడ అప్పుడు మంచిగా ఆ మాలు మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని విషయాలు దేవుడు అలలియ చూడండి అయితే పత్తి ఇటుకలు అవి ఏమైతంటే అవి కాల్చబడాల కాల్చబడిన తర్వాత అవి ఏమైతంటే మళ్ళీ అవి ఏం చేస్తా అంటే మళ్ళీ నీళ్ళతో అప్పుడు వాటిలో కొన్ని కూడా కొన్ని కాల్చబడవు వాళ్ళు అవి ఏం చేస్తాయంటే నీళ్లు నాని నాని అవి కూడా కరిగిపోతాయి ఏ అయితే కాల్చబడతాయో అవి స్ట్రాంగ్ అన్నట్టు ఇప్పుడు ఆత్మీయ సత్యం ఇక్కడ మన ప్రకృతి సంబంధంగా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఈ యొక్క ఈ యొక్క దివిటి అగ్ని ఏం చేస్తుందంటే ఆ ఇటుకలు కాల్చబడేటట్టుగా అది కాల్చబడిన తర్వాత మంచి రాళ్ళులాగా తయారైపోయి అవి కట్టడానికి పనికి ఉంటాయి అన్నట్టు కాబట్టి ఎవరు ఇది చేస్తున్నారు ఒక వ్యక్తి చేస్తున్నాడు కాబట్టి ఏసుప్రవే ఆత్మీయ దశలో ఆ వ్యక్తి మనం మనల్ని ఎలిగింపజేసింది ఏసుప్రవే కదా మనం పచ్చిదనము పాపపు జీవితం పచ్చిదనం సాధిస్తాం ఇటుకలు పచ్చిగున అంటే అది పాపానికి సాధిస్తాం ఆత్మీయంగా అర్థం చేసుకోండి అవి నువ్వు కాల్చబడతాయో అవి మంచి కలర్ లాగా తయారైపోయి ఆ అగ్నికి అవి భరించి మంచిగా తయారైపోయితే అప్పుడు ఆ పచ్చిదనం అంత అప్పుడు స్ట్రాంగ్ గా తయారైతాయి అన్నట్టు కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు దాన్ని మన్నింపజేస్తాడు అన్నట్టు ఆత్మీయ దశలు అర్థం చేసుకోవాలా నువ్వు ఒక ఈ లోకంలో కూడా మన చీకట్లో ఉన్నకప్పుడు కానీ ఏసుప్రభ వెలుగులాగొచ్చి నిన్ను నన్ను వెలిగించిండు కాబట్టి ఆయన వెలుగులాగా ఉండి ఆయన మందిరంలాగా మనం కట్టబడ్డం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా యేసుప్రభు అన్నాడు నేను ఈ లోకంలో ఉన్నంత ఒకే ఉన్నంత వరకే వెలుగునన్నాడు తర్వాత మత్స్య తర్వాత ఐదో ఉదయం ఇరవై పదమూడు వచ్చిన ఏం కొన్నాడు పద్నాలుగు వచ్చిన మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు అంటే ఆ వెలుగును మనకి ఇప్పుడు నువ్వు నేనేం చేయాలంటే ఆ వెలుగుని ఇతర జీవితాల్లో వెలిగించాల ఆరిపోయిన జీవితాల్లో పాపపు జీవితంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన సువార్త ప్రకటించి ఆ చీకట్లు ఉన్న జను వెలుగులోకి తీసుకొని వాళ్ళు కూడా ఆయన వెలుగులాగా తయారు కావాలా వాళ్ళని కూడా మనం మన్నింపజేయాల చూడండి కాబట్టి ఇక్కడ అదే విషయం చెప్తున్న పౌలు కాబట్టి ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరిచిండి ఎన్నో వాక్యాలు మనం విన్నాము ఇంతకాలము కానీ ఇక్కడ నుంచి ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఇతరులకు తీసుకొని పోవాలా సిగ్గుపడకుండా జాగ్రత్తగా ప్రేమతో మనుషులకి వాక్యను ప్రకటిస్తే స్నేహ భాగంగా సంబంధాలు కలిగి ఉండాలా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ లా కలిగి ఉండాలా అప్పుడే మనం చెప్పగలం లేకుంటే ద్వేషం పెట్టుకుంటే చెప్పలేం కాబట్టి ఆ రీతిగా మనం ఉంటే గాని ఆయన ప్రేమను చూపించలేం మనం కోపంలో అంతగా భయంకరమైన పాపలు ఉన్నాయి కదా ఒకప్పుడు కానీ ఆయన మనం మనల్ని అట్లా దూరపరిచిండా ప్రేమించిండు కదా కుష్ట దగ్గరికి అందరి లోకము కుష్ట ఊరు బయట పడేస్తే ఏ స్ప్రో వాళ్ళ పోయిండు వాళ్ళు ముట్టుకున్నాడు ఆయన వాళ్ళు కాబట్టి ఈ లోకం పాపమనే పాపం అనే కుష్టి ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరకు పోవాలా వాళ్ళు నువ్వు పట్టుకోవాలా వాళ్ళు వాళ్ళతో పాటు ఉండాలా అప్పుడు ఆ కుష్ట రోగం ఎందుకంటే యేసు ఆ విధానం మనకు చూపించిండు ఈ లోకం అనే పాపం అనే పట్టింది వాళ్ళకు తెలియదు వాళ్ళ హృదయానికి పట్టింది అది కానీ వాళ్ళ పైకి మంచిగా కనిపిస్తున్నారు కానీ పాపం ఆ రోగము మనిషిని దీనస్థితిలో తీసుకెళ్లి క్రమేణా అది పాపంగా మారి చివరికి మరణానికి నడిపిస్తూ ఉంది కాబట్టి ఈ రోజు కూడా మనం కూడా అర్థం చేసుకుంటే ఈ లోకంలో అలాంటి వాళ్ళు లేరంట్రా చాలా మంది మరి వాళ్ళందరికి ఎవరు పోయి వాత చెప్పాలా మనమే చెప్పాలా అందుకే ఇక్కడ అంటున్నాడు నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించడానికి మనుషులంటే నువ్వు సేవకులను ఏర్పరచాలా నీ సేవలో కొంతమందినైనా సామర్థ్యం మనుషులు వాక్యంలో బలపడేలాగా ఎంతగా ప్రయాసపడాలి చెప్పండి ఒక కుమ్మరి ఒక మట్టిని తయారు చేయాలంటే ఎంత ప్రయాసపడతారు మీ తెలుసా నేను వాక్యాన్ని ముగిస్తాను పది నిమిషాలు కుమ్మరి ఒక మట్టి కొండని తయారు చేయాలంటే ఎంత ప్రయాసం తెలుసా ఆ కుమ్మరి ఎక్కడికో పోతుడు పొలంలోకి పోతాడు మంచి మట్టి ఉంటేనే కొండ తయారవుతుంది ఆ మట్టిని తీసుకొస్తాడు దాన్ని బాగా తొక్కుతాడు తొక్కి రాళ్ళు రప్పలను తీస్తాడు కొన్ని రకరకాలమైన మట్టి ఆ ఆ రీతిగా అవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఆ ఒక్క రాయి ఉన్నా కానీ మంచిగా రాదు ఆ మట్టి మెత్తగా ఉండాలా అది మంచిగా తొక్కబడాలా తొక్కబడితే గాని మంచి పాత్ర కాదు అది తీసుకొస్తాడు అని గేడు చేస్తాడు ఎంతగా ప్రయాసపడతాడు నీరు చేస్తాడు కరెక్ట్ చేస్తాడు తర్వాత సారీ తీసుకొస్తాడు తర్వాత అది ఆ సారీ తీసుకొచ్చిన మట్టి కూడా అది చేస్తూ ఉంటే కొన్ని విరిగిపోతా కాబట్టి కుమార్ ఏం చేస్తాడు అది పడేస్తాడా పడేయడు మరలా దాన్ని తీసుకొని మరలా మంచి పాత్రగా చేయడానికి రూ ఉంటాడు ఆత్మీయ దశలో కూడా ఒక దశలో ఒకసారి ఒక వ్యక్తి రక్షణ నడిపించడానికి నీ మాట వినలేదనుకో నువ్వు విడిచిపెడతావా విడిచిపెట్టవు కదా కాబట్టి నువ్వు మరలా యేసప్రభు పరమకుమారి అయినా ఆయన మరల ఆ ఆ విడిపోయిన మట్టిని తీసుకొని మరలా ఆ సార పైన తీసుకొచ్చి సారంటే ఆత్మీయశలో వాక్యానికి సాధ్యం ఆయనలోకి తీసుకొచ్చినప్పుడే సరి అవుతు అన్నట్టు ఆయన చేతులు పెడతాడు ఎప్పుడైతే నువ్వు వాక్యంలో ప్రభులు మనుషులు నడిపిస్తావో ఆయన వాక్యమే దాన్ని కార్యశుద్ధి కలిసి వాళ్ళని సంపూర్ణంగా మారుస్తాడు దేవుని వాక్యం ఆయన అస్తాల్లోకి వచ్చేస్తారు అప్పుడు ఆయన సంపూర్ణంగా ఆయన వాక్ కింద వాళ్ళు మంచి పాత్రలుగా తయారవుతారు అన్నట్టు కానీ సార తీసుకొచ్చే బాధ్యత మనకి నీదే కాబట్టి ఒక అంటే ఒక ఒక మట్టి కొండ తయారు కావాలంటే ఎంత ప్రయాస పడుతుంది కొమ్మరి ఈ రోజు నువ్వు కూడా అంత ప్రయాస ఒక ఆత్మను సంపాదించాలంటే ఎంత ప్రయాసం చూడండి తర్వాత ఏం జరుగుతుంది ఆ కుమ్మరి ఆ మట్టి పాత్రను తీసుకొని ఆ ఇడిపోయే పాత్రను కూడా తీసుకొని ఏం చేస్తారు మళ్ళీ సారే పైన తీసుకొచ్చి అది మంచిగా తయారైపోయిన దాకా విడిచిపెట్టారు చాలా మంది ఏం చేస్తారు అంటే కొంతకాలం ప్రయత్నిస్తారు తర్వాత ఏం ఏది లాభం లేదని చెప్పి విడిచిపెట్టేస్తారు మనం అట్లుండొద్దు అది సంపూర్ణంగా తయారైనంత వరకు విడిచిపెట్టొద్దు నుంచి నేర్చుకోవాలి మనం ఆ రీతిగా ప్రభు నిన్ను విడిచిపెట్టిండా ప్రభు నమ్ముకున్న మనం ఒకప్పుడు లోకానుసారంగా జీవించినము తర్వాత పడిపోయినము తర్వాత ఆయన విడిచిపెట్టిండా తిరిగి ఎవరొక ద్వారా వాక్యం చెప్పిచ్చి ఎవరొక ద్వారా హెచ్చరించేసి మళ్ళా తిరిగి మళ్ళా సారిపైకి తీసుకొచ్చిందా లేదా ప్రభు కూడా మన అట్లనే విడిచిపెట్టేస్తే మన పాపంలోనే మనం అట్లనే చనిపోయేవాళ్ళు కానీ ఆయన విడిచిపెట్టలే కాబట్టి మనం కూడా విడిచిపెట్టదు ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది అన్నట్టు ప్రేమ అది అది ధ్యానించాలంటే నీ తరం కూడా జరిపోతుంది నా తరం కూడా జరిపోదు అంత అమోఘమైన ప్రేమ అది ఆ ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నీకు లోకంలో ఏం కనిపించదు ఆ ప్రేమను పొందుకొని నువ్వు చూడు మనుషుల్ని నీలో ఉన్న ఆ ప్రేమ ఉప్పొంగిపోతా ఉంటది చూడండి అలాంటి ప్రేమ కలిగి మనము ఉండాలా ఈ లోకంలో జీవించాలా ప్రభు కొరకు అయితే ఆ కుండలు ఏం చేస్తాడు అది కూడా పచ్చిన తయారైతుంది కదా ఇక్కడ కూడా ఆత్మీయ సత్యం ఇక్కడ కూడా కుమ్మరి ఆ మట్టి కుండలు తయారు చేసినాక ఎండలో పెడతారు తెలుసా మీకు పచ్చి కొన్న ఎండలో పెడతా ఎండలో పెట్టిన తర్వాత ఏం చేస్తా తెలుసా ఆ కొండలు మంచిగా తయారైన తర్వాత అవి తీసుకుపోయి మొత్తం కాలుస్తారు మళ్ళీ మీరు ఎప్పుడైనా కొండలు తయారు చేసే వాళ్ళ దగ్గర పోతే మీకు అర్థమైతుంది బాగా ఆ కొండల్ని పచ్చిగా ఉంటే ఏమైతుంది నీళ్లు పడితే మళ్ళీ అది కరిగిపోతుంది మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తారు కొమ్మరి జాగ్రత్తగా తీసుకెళ్లి ఒక బట్టీలాగా వేర్చి దానికి మొత్తం మంట మొత్తం కాలుస్తాడు అవన్నీ కాలుస్తే అప్పుడు ఎర్రగా తయారైతాడ మట్టి కాలాల్లో ఉన్నాయి మట్టిది మంటే శర మాంసం ఉన్నది శరీరంగా ఉన్నది ఏంటంటే ఆత్మీయంగా ఎర్రగా మారిపోతుంది అంటే ఆత్మీయంగా అర్థం గట్టిగా తయారు కావటం అన్నట్టు అప్పుడు ఆ కుండలు తీసుకొచ్చి అమ్ముతురు వాటిలో కొన్ని సరిగా కాలవు కొన్ని నల్లంగా ఎర్రగా కనిపిస్తా ఉండే ఉంటాయి పచ్చిగా వాటికి వాల్యూ ఉండదు కాబట్టి మంచిగా ఎర్రగా మంచిగా కాల్చి మంచి స్మార్ట్గా ఉన్న కొండలకి విలువ ఎక్కువ అన్నట్టు ఇప్పుడు కూడా ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం మనం అర్థం చేసుకోవాలా అంటే సగం గాలి సగం గాలదని పచ్చి జీవితం సగం సత్యం సగం అబద్ధం కొంత శారీరకమైన జీవితం కొంత ఆత్మీయమైన జీవితం ఉంటే దానికి విలువ ఉండదు సల్లగన లేవు నువెచ్చలుగా లేవు మనం చూస్తాము వాక్యం అవి రెండు కాబట్టి అందుకే ప్రవ్ అంటుడు కాబట్టి నువ్వు సంపూర్ణంగా కాల్చబడాలా అంటే బలిపీట మీద బలిపీఠ మీద అగ్ని అది మనుతున్నప్పుడు దహనబల్లి పశువు అది దహించబడి ఇంపైన సువాసనలాగా ప్రభు చెంది చేర్చబడాలి అంటే మన జీవితాలు కూడా అట్ట సంపూర్ణంగా కాల్చబడాలా దహించబడాలా అప్పుడే మనం సంపూర్ణంగా మనం అట్లా త్యాగం చేసుకుంటే అప్పుడు పరిమళ సువాసనగా ఆయన సన్నిధికి మన ఆరాధన మన ప్రార్థనలు మన సేవా జీవితం ఆయనకు అర్పించబడతా ఉంటది అప్పుడు మనుషులంతా రక్షణ ఇది ఆత్మీయమైన జీవితం ఒక దేవుని సేవకుడుకున్న లక్షణాలు ఇట్లా ఉంటాయి అన్నట్టు అందుకే ఇవన్నీ మనం తెలుసుకున్న మనం కూడా ఏం చేయాలంటే ఇతరులు అలాంటి సేవలోకి అలాంటి ఆత్మీయ స్థితిలోకి మనం నడిపించాలా ఈరోజు సేవకులు సంఘాల్లో మనం చూస్తే ఎక్కువ శాతము ఏం చేస్తున్నారు విశ్వాసులను తయారు చేస్తున్నారు కానీ శిష్యులను తయారు చేస్తలేరు సేవకులను తయారు చేస్తలేరు దేవుడు మనకు ఆ సత్యాన్ని బయలుపరిచిండు కాబట్టి మనము శిష్యులను తయారు చేయాలా ఇక మీదట విశ్వాసులు తయారవుతారు తర్వాత వాడు శిష్యులాగా మారాలా కాబట్టి విశ్వాసాలను తయారు చేస్తే అట్లే కానీ వాడిని శిష్యులు మార్చాలంటే మార్చలేరు ఎక్కువ శాతం మంది ఎందుకంటే మారిస్తాడు వెళ్ళిపోతాడు నా సే నా నా చర్చి ఎంటీ అయిపోతుంది కాబట్టి ఏ స్ప్రు చెప్పింది ఏంటి అనేకలు శిష్యులకు చేయమని లేదా కాబట్టి మనం చెయ్యాలనే విషయం కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆ కుమ్మరి ఎంత ప్రయాసపడిండో ఎంతగా ఆ కుండలు తయారు చేసిండో అట్టను అంట తర్వాత ఆ తయారు చేసినప్పుడు అది ఏం అది వెలిగించబడాలా మంచి పాత్రగా ప్రభు కొరకు అర్హమైన పాత్రగా అది అర్పించబడాలా అయితే ఇక్కడ ఉంది వాకిం చూడండి ఎందుకన్నప్పుడు ఇది బహు ప్రయాసంతో కూడిందంట ఇట్లా ను తయారు చేయాలంటే చాలా ప్రయాసంతో కూడింది తర్వాత నీకు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి నీ సేవల కష్టాలు వస్తూ నీకు సమస్యలు వాడి దుష్టుడిని క్రియేట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు అంతగా ప్రయాస ఒక విషయం నేను బాగా గమనించగలినాను ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా దేవుని పనిలో ఉండి ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థనలో గడుపుతూ సంపూర్ణత పోతూ సేవ చేసుకుంటూ ఆయన మార్గం అనుసరించి నడుచుకుంటూ పోతూ ఉంటావు నీకు భయంకరమైన శ్రమలు ఉంటాయి దృష్టి నిన్ను అనేక విధాలుగా నేను అటాక్ చేసి నేను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నీ కు నీ కుటుంబంలో క్రియేట్ చేస్తాను నీ ఉద్యోగంలో సమస్యలు క్రియేట్ చేస్తాను అయినా కానీ ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి వాటి నుంచి మనకు విడుదల కల్పిస్తూ ఉంటాడు కాబట్టి ఎందుకంటే వాడు వాడు వాడి రాజ్యాన్ని నువ్వు కాబట్టి వాడు ఊరుకుంటూ నీ మీద అటాక్ చేస్తాడు కాబట్టి సాధారణంగా మతపరమైన జీతం ఎట్టుండదు అంటే మామూలుగా అవర్షిప్ చేసుకొని పోతా ఉంటది కాబట్టి సైతానికి అక్కడ ఏం పెద్ద పని ఉండదు ఎందుకంటే వాడు వాడి రాజ్యాన్ని టచ్ చేస్తలేడు వాడు పడకడు చేసుకొని భక్తి చేసుకొని పోతున్నాడు యథావిధిగా జీవిస్తున్నాడు కాబట్టి ఏదో ఆదివారం ఒక రోజు పోయి వర్షం నడిపిస్తున్నాను సార్ మా జీవితం ధన్యమైపోయింది అనుకోని జీవిస్తూ ఉంటాం మతపరమైన జీవితం వాళ్ళ దగ్గర పోడు సైతాను ఎప్పుడైతే దేవుని పనిలో నిమగ్నం సంపూర్ణంగా మనం ముందుకు ఉంటే నీకు అనేక విధాలుగా అటాక్ చేస్తూ ఉంటాడు కాబట్టి అక్కడ వాడికి పని ఉంటారు ఎందుకంటే నాకు పనికి అడ్డంకి కాబట్టి వాడు నిన్ను అటాక్ చేస్తాడు వాడు అటాక్ చేస్తే మనం ఊరుకుంటామా కాబట్టి మతపరమైన జీవితం ఎందుకు శ్రమల పర మంచిగా ఉన్నారంటే భక్తి పరలాగా కనిపిస్తారు మంచిగా ఉంటారు అంటే వాళ్ళకి ఎలాంటి ఆపదలు ఉండవు అన్నట్టు పోతూ ఉండదు కాలం కానీ ఆయన ఆయన బిడ్డలకు మటుకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి అందరూ బిడ్డలే కానీ వీళ్ళు దేవుని కోసం ప్రాయసపడుతున్నారు దేవుని కొరకు ఆయన రాజ్యాన్ని కట్టడానికి ప్రయాసపడుతుంది వాళ్ళు లోకం కొరకు ప్రాయసపడతారు కాబట్టి లోకం అంతా సైతాన్ని కాబట్టి వాడు ఇస్తాడు మంచిగా వస్తాడంతా వెళ్తపోతూ ఉంటాడు కాబట్టి మేము మంచిగా ఉండము వాళ్ళకి అంత శ్రమలు వచ్చి ఆ బ్రదర్కి అంత శ్రమ కష్టాలు వచ్చినాయి దేవుళ్ళు సరిగి లేడే అని చెప్తాము ఈ రకంగా చెప్తా ఉంటుంది కాబట్టి సార్ చెప్పుకొని పర్లేదు మంచిదే కానీ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే నీకు ఖచ్చితంగా శ్రమ ఉంటుంది నీకు శ్రమ రావట్లేదంటే నువ్వు ఆలోచన చేసుకో అయితే ఇక్కడ ఒక వాక్యం ఏం చెప్తుంది చూడండి ఎందుకు వస్తుంది శ్రమ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం నువ్వు అనేక సాక్షలు ఎదుట నా వల్లిని సంగతి నువ్వు బోధించాలా తర్వాత నువ్వు బోధించినప్పుడు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులు బయటకు వస్తారు నువ్వు అప్పజెప్పాలి తర్వాత క్రీస్తు చేసి యొక్క మంచి సైనికు వల్ల కూడా శ్రమ అనుభవించము ఇప్పుడు అనుభవించాల్సి ఉందా శ్రమ మాకు బాబే శ్రమ అని చెప్పి మనం భయపడతామా నువ్వు శ్రమ అనుభవించాలి ఎందుకంటే పత్తి సైనికులకి శ్రమ ఉంటుంది కదా సైనికులు ఇద్దానికి పోయేటోడు కదా ఇంట్లో కూర్చున్నాడు కాదు సైనికుడు అంటే ఎప్పుడు యుద్ధం చేస్తుడు ఎందుకు ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు రాజు అంటే ఒక సైనికుడు ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు యుద్ధం ఎందుకు వస్తుంది ఏదో ఒక రూపంగా కదా యుద్ధం శత్రు రాజ్యాలు ఎందుకు వస్తాయి దాండి ఆక్రమించడానికి స్వాధీనపరచడానికి వస్తాడు వాడు స్వాధీనపరుస్తా ఉంటే దేవుని బిడలలో ఆర్టిఫై చేసుకున్నాడు సైతానుడు మరి నువ్వు సైనికుల లాగా నువ్వేం చేస్తాను నేనేం చేస్తున్నా వాడి నుంచి విడిపించాలా లేదా మనం అంత ఈజీగా ఒక ఆత్మను అంత ఈజీగా సైతాన్ వలలో నుంచి బయట తీసుకురాగలవా వాడి చెర ఉంది సైతాన్ చెర వాడి చెరలోకి నువ్వు పోయి వా ఒక ఆత్మను నువ్వు తీసుకొని రాగలవా అది తీసుకొని వాడు చూస్తూ ఊరుకుంటాడు నేను అటాక్ చేస్తాడు లేదా కాబట్టి యుద్ధం నీకు ప్రతి విశ్వాస ఈ రోజు యుద్ధంలో ఉన్నాడు సైతాన్తో కొట్లాడాలా ఇది కంటికి కనిపించే యుద్ధం కాదు ఇది ఆత్మీయమైన యుద్ధం శరీరాలతో మనం పోరాడేది అంధకార సంబంధాల దురాత్మ సమూహంతో పోరాడుతాను ఈ లోకం దురాత్మ సమూహంతో ఉంది దాంతో పోరాడి మనుషుల్ని ప్రభుత్వం నడిపించాలా అది ప్రయాసం అన్నట్టు పౌలు అదే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత సైనికుడు చూడండి మంచి సైనికునివ్వలే మంచి సైనికులు ఉన్నారంట చెడు సైనికులు కూడా ఉన్నారు ఇక్కడ మంచి ఎందుకు పేరు పెట్టిండు సైనికులు అంటే సరిపోతుంది కదా కాబట్టి ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అక్కడ ఏమంటుండడా నీవు అనేక సాక్షులు ఎదుట అవలం వినే సంగతి నువ్వు చెప్పాలా ఇతరులకి తర్వాత బోధించాలా తర్వాత సామర్థ్యం గల మనుషులకు అప్పజెప్పము బోధించిన వాళ్ళ నుంచి కొంతమంది బయటకు వస్తారు వాళ్ళకి అప్ప చెప్పాలి సేవ ఇది మీ సేవ చేయాలి అని అప్ప చెప్తే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు తర్వాత క్రీస్తు చేసిన యొక్క మంచి సైనికుని వాళ్ళు నాతో కూడా శ్రమ అనిపించే పౌలు మంచి సైనికుల శ్రమ అనిపిస్తాడు గాని తిమోతి చెప్తున్నది ఆయన ట్రైన్ చేస్తుడు ఈ రోజు నువ్వు నేను కూడా నువ్వు అంతగా ప్రభులు నడుపు నడు నడుచుకుంటూ నీ తోటి సహోదరులు కూడా శివుకులకు అట్ట తయారు కావాలా అట్ట అక్కడ తిమోతి గురించి పౌలు ఎంతగా ప్రయాసపడుతుడు ఆయన ట్రైన్ చేస్తున్నా ఆయన తరిపిదిస్తున్నాడు వాక్యంతో ఆయన బలపరుస్తున్నాడు మనం కూడా అట్లా బలపరచాలా మంచి సైనికులు ఉన్నాడు కాబట్టి చెడు సైనికులు కూడా ఉన్నారు అర్థం చెడు సైనికులు ఏంటంటే స్వార్థ ఎందుకు పోరా వాళ్ళ గురించి ఎందుకు కష్టపడాలా అంత దూరం పోయి ఎందుకు సేవ చేయాలా నానంతటా నేను చేసుకుని సరిపోద్దు కదా అంత దూరం పిలిచింది బ్రదర్ పర్లేదు బ్రదర్ చూడండి ఒక విషయం అర్థం చేసుకోవాలా కొన్ని దశల్లో నువ్వు ఎక్కడుండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కొన్ని దశల్లో వాళ్ళని పిలుస్తారు పలాని ప్రాంతానికి రమ్మని వాళ్ళ విశ్వాసం అట్టుంది ఖచ్చితంగా మనం పోవాలి ఆ టైం పోతే మెరకల్స్ దొరుకుతాయి దేవుడు నేను చూసినాను చాలా విషయాలు కొన్ని దశలో ప్రార్థన చేస్తే వాళ్ళు వింటారు సరే బ్రదర్ ప్రార్థించమంటారు ఒక దశలో నేను బలవంతం చేస్తారు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలా చూడండి ఇది విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు ఇవి తరచుగా మనకి వెంటాడుతూ ఉంటాయి అయితే చూడండి మంచి సైనికులు వాళ్ళు నాతో కూడా శ్రమ అనిపించమంటే ఎందుకు చెప్తున్నావు ఓ తిమోతి ఓ బ్రదర్ నాతో పాటు శ్రమ అనిపించబ్రబు అంటే అని అని చెప్తే ఎవరన్నా ఏమనుకుంటారు అమ్మో శ్రమలో బ్రదర్ నా వల్ల కాదు బ్రదర్ సేవ చేయకపోయినా పర్లేదు బ్రదర్ నా వల్ల కాదు బ్రదర్ అని చెప్పిపోతారా లేదా కానీ నేను డైరెక్ట్ చెప్తున్నా లేదా అంటే దాని అర్థమైంది ప్రతి క్రైస్తవుడు శ్రమ అనుభవించాల్సిందే కానీ నీ శ్రమ అంతట్లో నీ ప్రభు నీతో పాటు ఉన్నాడు నువ్వు ఎప్పుడు కూడా నా ప్రభు నా పక్షాన్ని నా కుడి ఉన్నాడు నేను కథలు అని దావిత్ర లేదా మరి ఏ నువ్వు ఆయన ఆత్మ నీలో ఉంది ఏస్తు ప్రభు ఉన్నాడు నీలో ను ఒంటరు కావు ఎప్పుడు కూడా ఏసు ప్రభు అన్నాడు అందరికీ శిష్యులు విడిచిపెట్టినా గీస్తమైన తోటలో కాని నా తండ్రి నన్ను విడిచిపెట్టలేను నేను ఒంటరిగా లేను నా తండ్రి నాతో పాటు చెప్పిందా లేదా కాబట్టి ఈ రోజు నీ ప్రభు నీ పక్షం ఉన్నాడా నువ్వు సమస్యల అయినా నీ ప్రభు నీతో పాటు ఉన్నాడు నువ్వు నమ్ముతున్నావా ఖచ్చితంగా నేను నమ్ముతా వాక్యం చెప్తుంది కాబట్టి చూడండి అయితే శ్రమ అనిపించాలని తర్వాత సైనికు దేవుడును యుద్ధమునకు పోనప్పుడు ఇప్పుడు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి యుద్ధం అంటే సేవ నువ్వు ఫీల్డ్ లోకి ఎప్పుడైతే పోతావు నువ్వు యుద్ధానికి పోతావు ఒకరి దగ్గర సువార్త ప్రకటించినా నువ్వు అంటే నువ్వు యుద్ధానికి పోతున్నట్టు అది అది మైండ్ లో పెట్టుకోవాలా మరి యుద్ధాన్ని పోయినప్పుడు ఉండాలా పరిసరాలను గమనిస్తుండాలా ఈ సమస్యలు ఏముంది దాని నుంచి వాళ్ళు బయటకి తీసుకురావాలా సైతంతో యుద్ధం చేసి ఆ కుటుంబాన్ని గుంజుకొని రావాల బయటికి రాయుధురాజు ఏం చేసిండు సింహం వచ్చి గొర్రె పిల్లలను పట్టుకుని నోట్లో పట్టుకొని దాన్ని నోట్ని చీల్చి ఆ సింహం నోట్ నుంచి గొర్రె పిల్లలను బయట లేదా మరి నువ్వు నేను కూడా అట్లా తీయాలా లేదా సైతాన్ కదా సింహం అంటే వాడు గద్దించి సింహం ఎవరో మింగుదని తిరుగుతుండో మింగేసిన కొంతమందిని వాడిని నోరు చీల్చి నువ్వు వాళ్ళని బయట తీసుకొని రావాలా నువ్వు చేయగలవా సింహం దగ్గర పోగలవా సైతాన్ తో సవాల్ చేసి నువ్వు గెలవగలవా దాన్ని దావిది సవాల్ చేసినా లేదా అభిషేకం పొందిన ఇస్రాల్ ప్రజలైన సౌల రాజు భయపడిపోయే గొలియాతో యుద్ధం చేయడానికి భయపడి కూర్చుండిపోయి ఆరుమూల జాను అంత ఆజానుభావుడైన గొలియాత్కి వీక్వల్ అయినా కానీ చిన్నవాడైనా దావీది పోయి దావిదికి రోషం వచ్చింది అక్కడ ఎవరికి రోషం వస్తారు దేవుడి నామని దూషిస్తుంటే ఆవిడ వాడు ఫిలిస్తీనుడు చూస్తూ గమ్మున్నరే ఒక దావీది వచ్చేసి జీవం దేవుని దూషించడానికి ఈ సున్నత లేని ఫిలిస్తీడు వాడు అని రోషం పుట్టుకొచ్చి ఆ ఫిలిస్తీన్ గెలిచి ఇస్రాళ్ళకి విడిపించింది అదే దావిదు రాకపోతే పరిస్థితి పౌలు అందరు ఓడిపోయేటోళ్ళు వాళ్ళు బానిసలే వాళ్ళు కదా ఒక్క వ్యక్తి ఆ గులియతను చంపడం వల్ల ఇస్తల ప్రజలు బానిసత్వం నుంచి కాపాడరు ఈ రోజు నువ్వు ఒక దావిదులాగా నువ్వు నిలబడితే అనేకలు బానిసత్వం నుంచి నువ్వు విడిపించగలవా లేదా పాపం నుంచి పాపమనే బానిసత్వం నుంచి రోగం అనే బానిసత్వం నుంచి నువ్వు విడిపించగలవా లేదా మరి నువ్వు ఎందుకు తయారు కాలేకపోతావు సైనికుల్లాగా ఎంతకాలం మనము ఇతరుల మీద ఆధారపడతామని చెప్పండి ఎన్నో వాక్యం మనం వింటున్నాం కదా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేయడా నువ్వు మోకాలు నుంచి ప్రార్థన చేస్తే కార్యం చేయుడా అలాంటి రోషము మనకు రావాలా దేవుని ఆత్మ ఎప్పుడు మనం రెచ్చగొడతా ఉంటుంది రోషం కలిగి లేదా ఎందుకంటే నీ దేవుడైన యువని రోషం గల మరి ఆయన బిడ్డలని మనం రోషం ఉండాలా లేదా ఏంది ఏం రోషం ఉంటుంది చిందాన్ని పెద్దానికి కాదు ఆత్మీయ జీవితంలో రోషం ఉండాలా సైతాన్ని వాడు గంజితు సింహాలు వాడి పని వాడు చేసుకుని వాళ్ళు పోతే నాకెందుకు లేనే బాగుండి చాలనుకుంటారా నాకే కష్టం లేదు మీరు అంత బాగున్న బ్రేదర్ మంచిగా ఉంది కానీ నీకు తెలీదు నువ్వు ఎంత కష్టంలోనూ ఎంత మతపరమైన మత్తులో ఎంత బానిసత్వో నీకు తెలియదు నేను అట్లా మబ్బ పెట్టిండు ఈరోజు క్రైస్తువులు అట్లనే ఉంటారు మాకు లేదు అంత బాగుంది దేవుని దేవుళ్ళు అంతా బాగుంది మంచిదే వాళ్ళు బాగుండలేదు మనం ఏం చెప్తలేము కానీ నువ్వు బాగున్న మంచిదే మరి నీ సహోదరుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎట్లున్నారు చూసినవా ఎప్పుడన్నా గమనించినవా ఇది మనం అర్థం చేసుకోవాలా అందుకే చూడండి సైనికుడు వాళ్ళు మంచి సైనికుడు వాళ్ళు మనం పోరాశ్రమన్వించాలా సైనికుడు యుద్ధమునికి పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని చూడండి తన దండులో చేర్చుకున్న వాళ్ళని కదా ఈ జీవన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకునడు అంటే వాటిని ఎప్పుడు మనం చిక్కుకోవద్దు ఈ లోకంలో మనం చిక్కుకుంటే నువ్వు యుద్ధం చేయలేవు ఎందుకంటే వాడు నేను వాలేస్తే నేను పోనీ నేను ఆపుతున్నవాడు ప్రత్యక్ష ఏదో ఒక రూపం నేను ఆపుతుడు సేవకు పోనేకుండా సువార్త ప్రకటించకుండా ఏ రీతిగా నేను ఆపుతుడు కానీ నువ్వు వాటి అన్నింటినీ షేధించుకొని అనేసి ఉద్యోగంలో వదిలిపెట్టమని వాటిని వదిలిపెట్టమని దేవుడు చెప్పుడు అందరికీ ఒకటే టైం ట్వంటీ అవర్స్ ఎవరికంటే టైం కానీ ఆ టైంలో నువ్వు కొంత టైం దేవుని సమయం కేటాయించాలా నా ఉద్యోగంలో నేను అలిసిపోతున్నా టైమే దొరుకుతాడు పెద్ద అంటే అది నీ ఇష్టం అది నువ్వు అట్లా తీర్మానించుకున్నావు కానీ పాత నిబంధన కాలంలో మంది అట్లా ఉన్నరా శిష్యులు కూడా అట్లా ఉండే పని అయితే చేపలు పట్టేటోళ్ళు ఉండేటోళ్ళు అయితే మనకి ఈరోజు సరక్షణ సువార్త వచ్చేడుదా అందరూ అట్లా అనుకుంటుంటే సువార్త స్ప్రెడ్ అయ్యేడుదా ఈరోజు అట్లా చెప్తున్నా లేదా సేవకులు టైం ఉంటుంది ఎవరికైనా టైం ఒకటే టైం అందరికి ఒకటే టైం ఉంటుంది కానీ ఆ టైంలో కొంత టైం దేవుని నువ్వు కేటాయించలేవా ఈ లోకంలో ఎంతగానో సమయం గడుపుతున్నావు కదా మన అనేక మంది విషయాల్లో కానీ కొంత సమయం దేవుని సేవ కొంతమందికి ఆత్మ సువార్థ చెప్పలేమా మన వారానికి ఒకసారి పోయి ప్రార్థించలేమా చూడండి ఇవన్నీ మన బాధ్యతలు అండి క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలైన వాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ ఇవి చేయకుండా ఉంటే ఎంతో మంది నశించిపోతాయి కానీ నువ్వు మంచిగానే ఉన్నావు కానీ దేవుడి ఒకనొక దినం నేను లెక్క అడుగుతాడు నువ్వేం చేసిన ఇంతకాలం ఈ భూమిలోకంలో నీకు మంచి ఉద్యోగం ఇచ్చిన మంచి చదువు ఇచ్చిన మంచి భర్తనిచ్చిన మంచి భార్యనిచ్చినా అన్ని ఇచ్చినే మరి నా కొరకు ఏం చేసినావు నువ్వు ఇంతకాలం అని అడిగితే నీకు సైనికులాగా పెట్టనే నీకు ఖడ్గం నీకు శిరస్థానం ఇచ్చిన అన్ని ఇచ్చిన ఒక యుద్ధానికి కావాల్సిన అన్ని ఇచ్చిన సామాగ్రిని వాడుకోకుండా నే ఎందుకు యుద్ధం చేస్తే గాయాలైతే ఖచ్చితంగా గాయాలైతే లేదా ఖచ్చితంగా గాయాలైతే అంటే నువ్వు యుద్ధానికి పోతే శ్రమ ఉంటుంది అర్థం అక్కడ యుద్ధాన్ని పోయేవాడు మంచిగా తిరిగి వస్తాడా మంచి నీటికి బట్టలు వేసుకొని పోయినవాడు మంచి తిరిగి వస్తాడా గాయాలు వస్తాడు స్వస్థలు కూడా కొంతమంది పర్లేదు బతికి ఉంటే గాయాలైతే మాన్కై ఖచ్చితంగా ఆయన పొందిన గాయల్లో స్వస్థత వస్తుంది స్వస్థత కానీ ఆయన పొందిన గాయాలు అంతగా మన గాయలు పడ్డమే ఆయన గాయము దేనికి సంబంధించింది ఆయన మరణం దేనికి సంబంధించి అని ఒక్కసారి ఊహిస్తే నువ్వు అవన్నీ నీకు మర్చిపోతావు అందుకే పౌలు అని వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం వేగిరి పడి నువ్వు ఆ గురి తెలుసుకుంటే నువ్వు వెనక విడిచిపెడతావు ఎందుకంటే వెనక సైతాన్ని గుంజుతున్నవాడు లోతు భార్యను గుంజిందా లేదా వెనక గుంజింది వెనక చూడొద్దన్నాడు నువ్వు వెనక చూస్తే ముందుకు పోలేవు అది ఆత్మీయ సత్యం అక్కడ నువ్వు వెనక చూస్తే నీకు పాతివన్నీ గుర్తొస్తావు లాగుతుంది నువ్వు వెనక చూడుకున్న ప్రభుని చూస్తే ఏది కూడా రాదు వాక్యాన్ని ముగిస్తే నేను అయితే చూడండి ఇక్కడ ఒక విషయం ఒక నియమం చెప్తుంది ఇక్కడ మరియు జట్టి పోరాడినప్పుడు జట్టి అంటే నీకు సరి సమానంగా ఉన్నవాడు నీ లెవెల్కి తగినవాడు ఇప్పుడు నువ్వు నీకున్న శక్తికి సమానమైన దుష్టాత్మ వచ్చింది అనుకో కొన్ని దుష్టాత్మలు వెళ్ళిపోతాయి కొన్ని బలమైన వస్తాయి మళ్ళీ ఓడిపోయినాక అయిపోయి చెప్తాయి వాళ్ళకి ఇంకొక దయ్యాలకి తర్వాత పోరాడము నియమం ప్రకారం పోరాడుకుంటే వాడి కిరీటం ద్వారా నేను వాక్యాన్ని ముగిస్తాను ఇంకా నియమం ప్రకారంగా పోరాడాలా అంటే ఒక నియమం ఉందంట ఏందా నియమం అంటే పోరాటం ఎట్ట చేస్తాం యుద్ధం ఎట్ట చేయాలంటే నేర్చుకోవాలి కదా ఫస్ట్ యుద్ధం చేస్తే నేర్చుకోవాలి నేర్చుకోకుండా డైరెక్ట్ ఎవరైనా పరీక్ష చదవకుండా పోయి పరీక్ష రాస్తారా పరీక్షకు ప్రిపేర్ కావాలా సిద్ధపడాలా చదవాలి అప్పుడు పోయి రాస్తే పరీక్ష రాస్తారన్నట్టు గుర్తుంటాయి ఏమి చదవకుండా పోయి పేపర్ మీద ఏం రాస్తావు అక్కడ పోయి ఏదో రాస్తా ఫెయిల్ అయిపోతావు ఇది కూడా అంతే నువ్వు సిద్ధపట నేర్చుకోవాలా ప్రార్థనా పూర్వకంగా వాక్యం ఏం చెప్తుంది ప్రవా ఇప్పుడు నేను ఒక సైనికులాగా తయారు అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు ఆయన ఆ రీతి సిద్ధపచ్చు దేశప్రభ చెప్పిండు ఆకాశం భూమి మీద మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది అంటాడు ఈ సృష్టి మొత్తం అయింది ఆ అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చిండు నువ్వు వాడాలి అధికారం నీ వాళ్ళ సూచక్రియలు మహాత్కర అద్భుతాలు జరుగుతాయి రోగులు స్వస్థత బొంతులు ఎంతో మంది వాళ్ళందరినీ నువ్వు ప్రభుత్వం అంతా నడిపించాలా ఒక సైనికుల్లాగా నువ్వు తయారు కావాలా ఎందుకంటే ఇది యుద్ధం చేసే టైం కదా యుద్ధ కాలంలో మనం యుద్ధ భూమిలో మనం ఉన్నాం ఇప్పుడు సైతాన్ శక్తుల మధ్య తేళ్ల మధ్య సర్పముల మధ్య మనం ఉన్నాం గచ్చ పొదల మధ్య మనం విన్నాం బలు రక్ష చెట్ల మధ్య మనం ఉన్నాం ఇదంతా అట్ట క్రూరమంగా తయారైపోయింది అలాంటి మధ్యలో దేవుడు నిన్ను నన్ను పెట్టిండు ఎందుకంటే ఒక పని కొరకు అది మనం మర్చిపోకుండా మన కాలం ముగించక ముందు ఒక మంచి సైనికును వల్ల ఉండి ఆయన కృపలో బలపరుతూ ఆయన ఆయన వల్ల విన్న సంగతులన్నింటినీ మనుషులకు బోధించి వాళ్ళలో కొంతమందిని తీసుకొచ్చి ఆ బోధను వాళ్ళ సేవను అప్పచెత్తి వాళ్ళ శిష్యులుగా తయారు చేసి ఒక సైనికులను పోరాడని వాళ్ళు తరిబి చేసి లోకం నడిపిస్తే ఎంతమంది రక్షణ చెప్పండి ఇది మనం చేస్తలేం ఈ లో సంఘాలు చేస్తలేదు కాబట్టి దేవుడు మనకు బయలుపరిచిండు మనం చెయ్యాలా మనం ఎక్కడ పోయినా కానీ చేయాలా సర్వలోకానికి వెళ్లాలా సర్వ సృష్టి సువార్తాలా అనేకులను సైనికుల్లాగా ఆయన శిష్యుల్లాగా తయారు చేసి సైతన్ శక్తి మీద విజయం పొంది వాళ్ళని వాళ్ళ శరళ నుంచి గొప్ప జన సమయాన్ని అందరు తీసుకొని రావాలా అలాంటి చే ప్రభువు మనం నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో వందలు ఇసేయ ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకున్న ఈ మధ్యకాల సమయంలో మీ సన్నిధిలో స్వామి గడిపే భాగ్యాన్ని కృపను మాకు ఇచ్చినారు ప్రభావ నీకు ఎంతో వందాలు మంచి సైనికులను తయారు కావాలా మీ కృప చేత మేము బలవంతులు కావాలా ఓ ప్రభావ్వా దుష్ట శక్తి వచ్చినా కూడా విజయం పొందాలా మేము ఓ ప్రభ వాడు సింహం వలె ఎవరిని మింగుదని తిరుగుతుండడు ప్రవ్వ వాడి నోట్ల నుంచి చీల్చి ప్రవ్వా ఓ దేవా వాళ్ళని గొప్ప జన సమాన వారి చెరల నుంచి వాడి చెరలంటే వాడు వాళ్ళు వాళ్ళ నోట్లో ఉన్నారు ప్రవ్ కానీ మీ మీలో ఉండాల ప్రభావ కానీ సైతానంలో సమ్ వాడు వాద వాళ్ళ ఆధీనంలో ఉన్నారు ప్రవ్వా గొప్ప జనం అంతా వాడి ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము తీసుకొని మీ చెంత మంచి పాత్రలు వాళ్ళని తయారు చేయాలి ప్రభావ మీ వాక్యంలో వాళ్ళని అట్ట తరిబిచ్చేసి మీ వాక్యముల సత్యాన్ని ప్రశితింపజేస్తే వాళ్ళందరినీ చెంత నడిపించాలా అలాంటి సేవా చేతులు నడిపించండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం కనుగరించండి కృపళ అనుగ్రహించి ప్రతి చోట మీ కురు అందరినీ శాసన పెట్టుకోండి ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరినీ ఆశ్రయించమని ప్రార్థిష్టం ప్రవ్వా ఆ రీతిగా ప్రవ శ్రవంతి గురించి మేము ప్రార్థిష్టం అయినా అప్పుడే మీ కృపల జ్ఞాపకం గొప్ప దేవ బ్రెయిన్ స్ట్రోక్ తో డెడ్ తో ఎంతగానో ఓ ప్రవ్వ పరమ డాక్టర్ మీరు ప్రవ్వా మనిషిని తయారు గొప్ప దేవుడు స్రవంత్ యొక్క బ్రెయిన్ ఏసు క్రీస్తున్నాం నీకు ఆజ్ఞాపిస్తున్నా నీకు సమాధానం ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నాములో ఆ బ్రెయిన్ మొత్తం డిమనిస్బిట్ ని గద్దిస్తున్నాం ఏసుక్రీస్తునంలో ఆ బ్రెయిన్ కి సమృద్ధి జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్న నామంలా ప్రతి అవయానికి ప్రతి నరాలకి ప్రతి అవయవాలకి సమృద్ధికరమైన జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నామంలా ప్రవ్వా సమృద్ధికరమైన జీవాన్ని లోకానికి మీరు వచ్చినారు ఆ జీవని ప్రవ ఆ పెడ జీవితం మేము రిలీజ్ చేస్తున్నాం మీ క్షణం ఓపెన్ అప్ చేస్తున్నాం మీ జీవంతో నింపండి ఆ బ్రెయిన్ డేట్ సంపూర్ణంగా నార్మల్ ఉంది గాక ఏసుక్రీస్తున్నాము మన స్వస్థ పచ్చండి బలపచ్చలు తన కుటుంబీకులందరూ ఆశ్రయించండి ఆ రీతిగా మీరు బలపచ్చమని ప్రార్థిస్తాము మీకొరకు సాక్షిని పెట్టుకునేది మేము వినాలా సాక్ష్యమైన ఇన్ని మేము పచ్చాల ప్రిష్ఠోర్జుని స్వస్థపచ్చి ఈ నామాన్ని మయం తెచ్చుకుని మీ గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రార్థిష్టమైన ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ శిశాలు అందరూ మీరు ఆశ్రదించిన వారు నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీకొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకలి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆ ప్రవ్వా నీకు వందాలు ఇస్తాయ్యా నా తండ్రి శ్రవంత్ గురించి మీ కృపలో మరోసారి జ్ఞాపనం చేసుకుని అయినా బ్రెయిన్ కాదు ప్రొవ్వా బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా చేస్తలేదు స్రవంత్ యొక్క బ్రెయిన్ తో మాట్లాడుతున్నా క్షణం ఏసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా తిరిగి నార్మల్ వైజ్ కావాలా నార్మల్ గా ఫంక్షన్ కావాలా ఏసు క్రీస్తును నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ బ్రెయిన్ ముడుతున్న టీమిన్ స్పీట్ ని గద్దిస్తాను ఏసు క్రీస్తునాములు బ్రెయిన్ కి ప్రతి అవయానికి సమాధానం ప్రకటిస్తున్నావు ఏసు క్రీస్తునామలో ప్రవ్వా వెంటిలేటర్ మీద ఉంది ప్రవ్వా మీ జీవ నింపండి మీ జీవంతో నింపండి ప్రవ్వా స్వస్థపచ్చని ప్రార్థిస్తున్నాం సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామూనా ప్రభావ కుటుంబీకులందరినీ ఆదరించండి బలపచ్చండి డాక్టర్ల ప్రవ ఆశ్చర్యకరంగా జరగాల ప్రవ్వా స్వస్థపచ్చి గొప్ప దేవుడు అబ్బిడే మీ చేతికి అప్పటి చేతున్నాం మరొక అవకాశం బిడ్డకు కనుగరించండి స్వస్థపచ్చి లేవనైతే మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకొని నేనామాన్ని మహిమ తెచ్చుకుని తన తన కుటుంబీకులు మీరు మార్చుకొని మహిం పొందమని మీ కొరకు అబ్బిడైన సాక్షిగా నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధం నామమున ప్రవ్వాధించడం అయినా కార్యం చేసేది మీ వంతు సమస్త ఘనత మహిమ ఏసుక్రీస్తు కలుగునిగాక హలలు ఆ నామము మేమేమడి మీరు ఇస్తన్నారు ప్రభావ చేస్తన్నారు ఈ కార్యం చేసిన ప్రాభ మేము నమ్ముతున్నాం నేను సమస్త ఘనతమై మార్పించుకుంటున్నాం కార్యం జరిగించి ఆ కుటుంబిలందరినీ బలపరచమని విశ్వాసంలో నడిపించమని యేసు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రతి ఒక్క వెళ్ళి కొంచెం కొంచెం టైమ్ 8 on uh uh సో రెడన్ తివకసత్రమైన బెన దివచత్ర దట్స్ దే ఆన్ ఫీల్ యు నో పా ఇన్సప్సల్ లెవెల్ ప్రొఫెసర్ ట్రిగ్రిడ్ లాటిక్స్ ఫ్రమ్ direction world dump tank front restriction guard stand the problem direction papa satuk and nega na chakob he la wala up to the video ఐ్రనమి క weaving థెటటటటట ట్రి ందటట్ ఐరదందల తై్దమిwietం ఉంయ్పి కుె隊 మళి క్రా మిత్ అప్ప సో దేర్ గైస్ కవర్ వెల్టర్ నంబర్ మాకలా పాట పరిచయం వారి తో ఏదైనా డెవలప్మెంట్ తో తాంబ్ ఆ కటక్ తో జవాబ్ వేస్ సోడా నిచ్చన రవిన్ కాస్ట్ ఒక రక లేదు एकदम టర్నట్ లెట్ యువర్ హ్యాండిల్ వైరేషన్ మీ సంతోషం సారాస్కార్ అంటే హం దిస్ సరోజన్న మీ వాయిస్ సరిగా వినిపిస్తులేద సరోజన్న వాయిస్ వినిపిస్తులే సరిగా కూడా విశ్వాసం ఇవ్వకుండా ఇంకా విశ్వాసాన్ని నేను గ్రేట్ కచ్చా సత్యన మత్ వెల్కమ్ అక్షనమలో నడిపించలా ఎస్ఎం 89 రవ డిస్ట్రక్షన్ ముత్తితా డిస్కస్డ్ డిస్కషన్ చేస్ డిస్ట్రక్షన్ బై పల్ డెవలప్మెంట్ కంకు ఎవర బహత్ కచ్చ తన్నివ స నామnabla గుట్ బాగుండీ స్వస్థపరిచింది ఎప్పుడొక ఆయన కుటుంబండిసుకృ రక్షింపబం కాక సహాయం చేయండి నా తన ఉందన్నాడు ప్రభావం ప్రాణించి నెరవేర్చి నీ సాక్షిని పెట్టి అక్కడికి సిద్ధమని ఆ మెయిన్ ప్రేమ గల మాపర్లో కప్పు తండ్రి పరిశుద్ధి దేవ ఏసీ ఆ నాయన రక్షక మేమందరం కూడుకుని ప్రే అనుగ్రహించిన మంచి తరుణాన్ని వందనాలు ఏసాం ప్రభా నాయన రక్షక మేమందరము ప్రభా రాజ రాజ్యాన్ని వారసులుగా ఉండేలాగా అనుగ్రహించండి సార్ శ్రవంతి గురించి అయితే ఎన్నో ఎన్నో న్యూస్ వస్తున్నాయి ప్రభా అతని పరిస్థితి అయితే మాకు నిజంగా తెలియదు ప్రభా తన లోపల ఏముందో మాకు తెలియదు ప్రభా మీరే నూతన బ్రెయిన్ ని సృష్టించండి ప్రభా బిడ్డ కోసం ప్రభా ప్రభా తల్లిదండ్రులు ఎంతో వేదన చెంది ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ తమ్ వాళ్ళ బ్రదర్ మీ సన్నిధిలో ఉన్నాడు సై ప్రభ తల్లిదండ్రులకు ఓదార్పులను గ్రహించండి సన్నిధి భర్తకు మరి కుటుంబీ సభ్యులకు ప్రభ తనను బ్రతికించి ఒక ఆశ్చర్య కార్యాన్ని జర్మించండి ఆ బ్రెయిన్ లో ఏదైతే అంధకారం చీకటి శక్తి ముందు ప్రభాన్ని తొలగించండి సో ఏమో నూతన ఉత్తేజాన్ని నూతన స్ట్రెంగ్ అనుగ్రహించండి సార్ నాయన రక్షక అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ధైర్యాన్ని అనుగ్రహించండి రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి సార్ అందరిని మీరే కాచి కాపాడిది ఆశీర్వదిస్తారని విశ్వసిస్తారు ఈ కొద్ది విన్నపంలో క్రీస్ తీసుకున్నా పాప నంగా వేడుకు హలలియా మన ప్రవ్వైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీ ప్రదర్శిస్తూ కుటుంబాలందరికీ శ్రవంతికి సదాకాలం తోడైనను గాక ఆమె